ీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణానామాలయం నమాగవత్పాదశంకరకం తితినిర్దేశ బ్రహ్మణి విధస్మృత బ్రాహ్మణమస్ వేదాశ పురాణ శ్లోకం చెప్పుకోవాలి అంతకు ముందు శ్లోకం భాష్యంతో సహా పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ఈ శ్లోకం నుంచి టాపిక్ కొద్దిగా చిన్న మార్పు ఎందుకంటే తపస్సు ఎన్ని రకములు దానము ఎన్ని రకములు మూడేసి మూడేసి అన్నీ చెప్పడం పూర్తయింది ఇంకా ఈ యజ్ఞము ఈ దానము ఈ తపస్సు మన జీవితాల్లో ఉంటాయి వీటిని రాజసము తామసము కాకుండా సాత్వికమై ఎట్లా చూసుకోవాలి అని మనం చాలాసార్లు అనుకున్నాం అయితే ఇక్కడ టాపిక్ ఏమవుతుందంటే ఒకసో మీరు చేసిన దానము తపస్సు యజ్ఞము నందు రాజస తామస లక్షణములు ప్రవేశించినట్లయితే దానికి మీరు ఏదైనా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా కైండ్ ఆఫ్ ప్రాయశ్చిత్త ఏదైనా ఉంటుందా సింపుల్గా ప్రాయుత్త అంటే మళ్ళీ ఆరు మాసాలు ఇక్కడికి వెళ్ళి తలదింబలు గత పసుపు కూడా కఠినమైపోతుంది సరళమైన ఉపాయం గలక ఇప్పుడు మీరు చేశారు చాలా భాగం శాశ్వతంగా చేసుకుంటూ వచ్చారు కానీ యజ్ఞం అంటే పది మందితో కలిసి చేసి ఒకడు గుర్తుని చేసేది కాదుగా జ్ఞాన యజ్ఞం అయితే ఒకడు గుర్తుని చేసుకోవచ్చు పది మందితో కలిసి చేసేటువంటి యజ్ఞ కర్మ ఎందు ఏదైనా దోషం రిలేషన్సి ఉండినట్లయితే దోషాన్ని పరిహరించే ఉపాధి అండి అలాగే దారము అలాగే తపస్సు దీనికి శాస్త్రంలో ఒక పదము కలదు ఒక ఎక్స్ప్రెషన్ కర్మ సాద్గుణ్యము అని మీరు కర్మ ఏదైనా అది యజ్ఞమైనా దానమైనా తపస్సు అయినా అన్ని కర్మలు అయినా ఈ కర్మ ఎందు గుణములు ఉండాలి సద్గుణములు ఉండాలి ఒకవేళ సరపాటున దుర్గుణము ప్రవేశించిన దాన్ని సద్గుణంగా దిద్దుకోవాలి దిద్దడం దిద్దుకోవడం అంతా తప్పు దిద్దుకోవటం ఎప్పుడైతే మీరు చేసిన తప్పుడు దిద్దుకుంటారో అప్పుడు ఆ కర్మలో ఉండే ఆ ద్విగుణము ద్విగుణ వైగుణ్యము అంటే దోషము తొలగిపోయి సాద్గుణ్యము వస్తుంది అంటే సద్గుణములు గలదే అవుతుంది దీనికి ప్రక్రియకి కర్మ సాద్గుణ్యము అని పేరు అటువంటి కర్మ సాద్ణ్యాన్ని శ్రీకృష్ణుడు విధిస్తూ ఉన్నాడు గీతాచార్యులు ఆ విషయమై భాష్యకారులు అవకారికంలో చెప్తున్నారు ఇరవై మూడో శ్లోకం చాలా గొప్ప ప్రధానమైన శ్లోకం ఎందుకంటే ఇది ఉపదేశం అంతా ఉపదేశమే ఉపదేశంలో మళ్ళీ పర్టికులర్ గా ఉపదేశం అంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశం అది చెప్తున్నారు అయం ఉపదేశ ఈ ఉపదేశము చెప్పబడుతున్నది దేనికోసం ఉపదేశం ఇది సాద్గుణ్యమును సంపాదించుటకు సాద్గుణ్య కారణాయ యజ్ఞం కావచ్చు దానం కావచ్చు తపస్సు కావచ్చు ఇంకా ఇలాంటివి ఉన్నాయి అనేక కర్మలు ఉన్నాయి కర్తృత్వము గలదు సాత్విక కర్త రాజసకర్త తామసకర్త శ్రద్ధ గలదు సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ రామస్ శ్రద్ధ ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రభుత్తి అన్నారు అందుకోసం నేను ఇలాగా ఇంకో కొన్ని కూడా పట్టుకొచ్చాను వీటి ఎందుకు ఒక సాద్గుణ్యాన్ని తీసుకురావటం కోసం ఎప్పుడైనా వైపుణ్యం రావచ్చు పొరపాటు రావచ్చు పొరపాటు వచ్చినట్లయితే దాన్ని దిద్దుకోవాల్సి ఉంటుంది మిస్టేక్స్ అనేవి తప్పనిసరి ఉంటాయి తప్పనిసరిగా మిస్టేక్స్ ఉంటాయి సో ఆ మిస్టేక్స్ని సటిలైట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకోవాలి ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి ఒక ఆయన పుస్తకం ఒకటి ఈశావాస్యోపనిషత్తు పుస్తకం మళ్ళీ ఉన్నది తక్కువ పనికి రాదు ఈశావాస్యోపనిషత్తు మీద వ్యాఖ్యానం రాదు ఎందుకు ఉన్న విశాఖ కదా ఆయన సంస్కృతం రాని వాళ్ళు ఈశావాస్యోపనిషత్తు మీద అది ప్రింట్ చేసేసారు నాకు కాపీ ఇచ్చారు ఎలా ఉన్నాను ఏం చెప్పమంటారండి మీరు మొదటి మంత్రంలో ఈశావాసం శల్గం ఎక్కించే జగ ధ్యానం జగట్ అనే మంత్రంలో రెండు లైన్లు రెండు లైన్లలో ఏడు శక్తులు ఉంటాయి మీరు ఆ రకంగా ప్రింట్ చేసి జనం మీద పాటిస్తే వాళ్ళు ఏమనుకుంటారు జనం ఎలా ఉంటారు ఏది ప్రింట్ అయ్యిందో అది సత్యం అని వాళ్ళు అనుకుంటారు జనంతో ఇదో సమస్య ప్రింట్ అయ్యింది సత్యము సత్యం అవుతుందా ప్రింట్ సో జనం అలా ఉంటారు అటువంటి జనం మీద ఇన్ని తప్పులతో అలా విసిరేస్తే వాళ్ళు పాపం ఏమైపోవాలి జనం ఏమైపోవాలి సో చాలా పొరపాటు నేను అడిగాను మరి ఇన్ని తప్పులతో ఎందుకు వేశారండి ప్రూఫ్ రీడింగ్ చేయొచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో చూసినా ప్రూఫ్ రీడింగ్ చేసి నాకు స్థాయి కుదరలేదండి అంటే ఇంకా ఆయనతోటి ఎందుకు లేదా సరే కానివ్వండి ఎందుకంటే ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి పుస్తకం చేతికిస్తే ఏదో సామూ చెప్పినట్టు నేను ఆయనతో చేసేటట్టుకోవడం నాకు న్యాయం కాదు కనుక నేను అక్కడతో ఊరుకున్నా అసలు అడుగుదామా అని అనిపించింది అంత తీరిక లేని వాళ్ళకి పుస్తకం ముద్రలు వెళ్ళాలని కళ్యాణ్ ఏదో అడుగుదాం ఫోన్లే ఎదుగులే పెద్ద అని నేను ఊరుకున్నాను సో అంటే చూసుకు తీరిక లేదు అని చెప్పి తప్పులు తడకనే తప్పుల తడక అంట అంటే తడకలో చిల్లు ఎన్ని ఉంటాయో రంధ్రాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ తప్పులు ఆ తప్పుల తడకని నీటి చేసి జరగలేదు బాగా ఇలా చేస్తూ ఉంటాం ఈ పాటలు పాడేవాళ్ళు కూడా తప్పు లేకుండా పాడచ్చు కదా సాహిత్యం ఉంటుంది ఆ సాహిత్యం ఎవరితో కొంచెం మనసు పెట్టి చూసి తప్పులు పాడచ్చు కదా అదే ఏదో బాధ్యత సరిగము పదరిస మీద శ్రద్ధ ఎత్తుంది తప్ప సాహిత్యం మీద అసలు ఏమీ శ్రద్ధలే రాగము తానము పల్లవి అది సరిగ్గా ఉండాలి సాహిత్యం కూడా కొంచెం సరిగ్గా ఉండాలి ఇందులో సంస్కృత శ్లోకాలండి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పు దిద్దుకోవడం అవసరము మేము దిద్దుకోము అని అలా మొరాయించకూడదు అలాగే ఇక్కడ యజ్ఞము నానము తపస్సు వీటిల్లో తప్పులు వస్తాయి పెద్ద కర్మలది వాటిల్లో తప్పు దిద్దుకోవడానికి అవసరం ఉన్నది దీనికి దృష్టాంతం లేదు మీరు చపాతీ తయారు చేయాలంటే చపాతీ పిండిని కలుపుతారు కానీ అలా చాలా సేపు చేయాలి పిసకాలి అలా చపాతీ పిండి పిసుకుతుంటే నీళ్ళు ఎక్కువయ్యాయని అనిపించింది నీళ్లు పోసి కలుపుతారు నీళ్ళు ఎక్కువయ్యాయి అనిపిస్తే ఏం చేస్తారు కొంచెం పిండి యాడ్ చేసి మళ్ళీ దాన్ని అనిపిస్తారు అలాగే అలాగే డెపాజిట్ చేసేస్తారు ముద్దల ముద్దలు చెద్ద ఒకవేళ పిండి ఎక్కువ నీటి తప్పండి ఎక్కువ అనిపిస్తే ఇంకో నాలుగు చుట్టాలు నీళ్లు చల్లి దాన్ని ఆ మంతరం ఇస్తారు కాబట్టి పిండి కలపడానికి మళ్ళీ అనే తప్పు తీద్దుకోరు కానీ దాంట్లో వచ్చే వైపుని దాన్ని సబ్దుబాక చేయిస్తాం నీళ్ళు కలిపిన పిండి కలిపినా అలా చేస్తారు వంట చేసేవాళ్ళు అలా చేస్తారు అదేవిధంగా కర్మ చేసేవాళ్ళు యజ్ఞ గాది కర్మలను చేసేవాళ్ళు తపస్సు దానలు చేసేవాళ్ళు దాని ఎందుకు వైపుణ్యం వచ్చి ఉన్నట్లయితే వచ్చినట్లు ఒకప్పుడు తెలుస్తుంది ఒకప్పుడు ఏమో జాగ్రత్తగానే చేసాము ఏదైనా వైగుణ్యం ఉందేమో అనే చరిత్ర ఉంటుంది దానికి ఆ సాద్గుణ్యాన్ని సంపాదించడం కోసం ఈశ్వర్ ఈశ్వరు యొక్క నామమును స్మరించుదేశం అది ఉపదేశం అంతే సాద్ణ్య కారణం కాబట్టి ఇక్కడ తప్పు దిద్దుకోవడం వచ్చేలాగా అంటే నీళ్ళు ఎక్కువైనప్పుడు కొంచెం ఓ గురి పిండి కలిసినప్పుడు దాంట్లో కష్టమే ఉంటాయి అయితే పిండి ఎక్కువైనప్పుడు నామ చుట్టాన్ని నీళ్లు దాంతో కష్టమే ఉంది అదేవిధంగా వైపుణ్యం జనాలు వచ్చినట్లయితే అసలు వైలన్యం రాకుండా చేసుకోవాలి ఆ పైగా ఫైనల్గా ఫైనల్గా నామం చెప్పేస్తే పోతుంది కదా అని తగ్గించి వైలింగంతో చేయటం కాదు పైకంగా దాని స్పిరిట్ని అర్థం చేసుకోవాలి దాని స్పిరిట్ ఏమిటంటే మీరు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది కర్మను ఏ కారణం చేయటమైనా తప్పు వచ్చినట్లయితే తప్పు దొరికినట్లయితే దాన్ని దిద్దుకోవడం కోసం ఈశ్వరుని నామమును ఉచ్చీర్ణించగల నేను ప్రేమతో ప్రేమన్న భక్తి భక్తితో లేక ప్రేమతో తెలిసి ఈశ్వరుని నామమును ఉచ్చేదించాను నేను అది ఉపదేశం ఏమిటి ఈశ్వరుని నామము మూడు నామాలు చేస్తున్నాను అదండి ఇప్పుడు వేదము రామాయణము గీత అష్ట ఆ ప్రణాళిక లేదు తర్వాత పౌరాణికంగా పౌర పురాణము వేదము ఉపనిషత్తులు గీతాపంచులు వెనకబడి పురాణముల యొక్క ప్రతిభ సమాజంలో బాగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఉచ్చరించే నామము ఇప్పుడు మీరు నామం ఉచినంటే ఏ ఉచ్చరిస్తారు అంటే పూర్వం ఏమయ్యేవారంటే విష్ణుడు విష్ణుడు విష్ణు అని విష్ణు నామాన్ని ఉద్దేశించి పలికేవారు అపవిత్ర పవిత్రులు వా సర్వాద గోపివా అక్కడ ఈ వైదికులు ఓ స్వరితం పారేస్తారు ఇక్కడ స్వరితం ఒకటే యాడి చేస్తారు అది మంత్రం ఏంటి అది శ్లోకం సర్వావస్థానంగా ఉపయోగించారు కదా స్వరితం అక్కర్లేదు శ్లోకం ఎస్మరే కుండరి కాక్షం సబాహ్యాభ్యంతరస్ అని అని ఈ శ్లోకం చదివి విష్ణు అన్నారు అంటే విష్ణునామాన్ని మూడు సార్లు స్మరించుట ద్వారా ఆ దోషం కలుగుతుంది అని అభిప్రాయం అదొక పద్ధతి ఇది పౌరాణిక పద్ధతి విష్ణు అనే నామాన్ని ఉచరిస్తే దోషం కలుగుతుంది ఇంకొంచెం ముందు చూస్తే రామనామాన్ని పలికినట్లయితే దోషం తొలుగుతుంది అని ఒక అభిప్రాయం దాంట్లో రామనామానికి ఒక ప్రత్యేకత కళ ఇతర పౌరాణిక నామములకు లేని ప్రత్యేకత రామనామములకు కళ ఎందుకంటే రామ అనేది ఓం కి పేరే ఓం నిర్గుణము ఓంలో వైపు గుణములు అయి లేవు నిర్గుణమైన నామము ఓం నిర్గుణ పరమాత్మ యొక్క నామము ఓం దానికి సగుణ నామము అదే పరమాత్మ యొక్క సగుణ నామము రామా ఎందుకంటే ఓంలో ఆ ఓమా మూడు అక్షరములు గలవు మూడు బీజములు అంటారు బీజాక్షరములు అని అంటారు అక్షరము అంటే బీజము అంటే సీడ్ శిలములంటారు అంటే అక్షరం నుంచి విత్తు నుంచి మొక్క వచ్చినట్టుగా చెట్టు వచ్చినట్టుగా ఈ అక్షరములోండి ఆ పరమా పరమాత్మ యొక్క స్వరూపము ప్రకటన అవుతుంది అభిప్రాయం సో రామ ఓములో ఉండే అకాలము కారము కారములకు భయచర్గా ఉందో కొంచెం ఓర్మిం వస్తుంది ఒక్క కొంచెం దూరం సో అకారమకారములకు పేరలంగా సమాంతరముగా ఇక్కడ రామాలో అకారమకారములు ఇక్కడ అకారమకారములకు సరిపడతాయి ఉకారవ స్థానంలో రేఖ పెట్టుకుంటాం వరుస కొద్దిగా వ్యక్తి చేయాలి ఆఊ మా పేరలలుగా ఆ రామా వరస వ్యక్ రామ కాబట్టి ఏది ఓం యో అది ఏ రామ చాలామంది రామ్ అంటారు ఓం అన్నప్పుడు ఫలంతము రామ్ అన్నది హిందీ పదం అవుతుంది సంస్కృత పదం అవదు సంస్కృతంలో రామ్ అనే పదం రామ అనేది ప్రాతిపదిక స్టెండ్ లేదా సంబోధన ప్రథమా విభక్తి రామ రామ ఇప్పుడు విష్ణు విష్ణు విష్ణు అన్నట్టుగా అనాలనుకుంటే రామ అని అనాల్సి ఉంటుంది లేదా రాముణ్ణి మీరు ప్రేమతో పిలవచ్చు సంబోధిస్తున్నారు అడ్రస్ అటు రామ అన రామ్ రామ్ రామ్ అంటూ హిందీ ప్రొనౌన్సియేషన్ అవుతుంది తప్ప సంస్కృతం ప్రొనౌన్సియేషన్ అవ్వదు ఇప్పుడు మీరు మంత్రాన్ని హిందీలో ఉచ్చరిద్దామనుకుంటున్నారా సంస్కృతంలో ఉచ్చరిద్దాం అనుకుంటున్నారా అది మీరు డిసైడ్ చేసుకో డిసైడ్ చేసుకుంటే మీరు సంస్కృతం అన్నట్లయితే రామ అన్న అని నేను ఈ నామాన్ని గెలిచే వాళ్ళ చేత రామ రామ అలా నేను ఒకసారి ఓ చోటకు వెళ్ళేప్పటికీ శ్రీరామ్ జై జై జై అని ఉచ్చరిస్తుంటే అలా కదయ్యా ముందు ఓం పెట్టు ఓం శ్రీరామ అవి ఓం వెనకాల పెడతా శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ ఓం ఓం వెనకాల పెట్టకు ముందు పెట్టు కాదు వెనకాల పెట్టి మళ్ళీ ముందుకు వచ్చినట్టే లెక్క అలా సంథింగ్ లైక్ మనం ముందు పెట్టు నేను అన్నందుకైనా నువ్వు ముందు పెట్టు ఓం శ్రీరామ్ కాదు శ్రీరామ జై కాదు జై అనే పదం సంస్కృతంలో లేదు జయ లోక్ మధ్యమ పురుషానికి వచ్చినాం జయ రెండక్షర జై అంటే ఒక అక్షరం జై నారాయణ అన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి జై నారాయణ జై తెలుగు అవుతుంది తప్పుడు సంస్కృతం అవుతాం జయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే వేగంగా అంటూ ఉండాలి ఎందుకు వేగంగా అన్నవి ఎందుకు అంటే నెంబర్ నెంబర్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు తబలాకి అనుకూలంగా అనాలి ఎందుకు తబలా ఎందుకు తబలా వాడిని మేము చెప్పిన దానికి అనుకూలంగా తబలా వాయించే కానీ తబలాకి తగ్గట్టుగా నేను అనాలా నేను అన్నదానికి తగ్గట్టుగా తబలా వాయించాలా వాయించాల నువ్వు తబలా ప్రకారం నన్ను అనద్దు నేను అన్నట్టుగా నువ్వు వాయించు అలా మీరు మెల్లగా అంటే తబలా వాయించడం కుదంటే ఊరుకో అయితే సో ఇప్పుడు ఏమవుతుంది తబలాకి ఇంపార్టెన్స్ వస్తుంది నెంబర్కి ఇంపార్టెన్స్ వస్తుంది అసలుకి మోసం వస్తుంది అలా చేయొద్దు అని నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఓం స్థానంలో రామ అనొచ్చు నేను పురాణాన్ని గురించి చెప్తూ విష్ణుహోన అనే సందర్భం రామ అనే సందర్భం ఈ మధ్యకాలంలో కృష్ణ అనే కొంతమంది అనుకున్నారు గుజరాత్ వెళ్ళినట్లయితే జై శ్రీకృష్ణ అని అంటారు ఆ జై పాటు కొంచెం సమస్యది జయ అని అల్సి ఉంటుంది శ్రీకృష్ణ అంటారు శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనేదో అలా అంటారు శ్రీకృష్ణ అంటారు అంటే అడ్రస్ అనమాట బాగుంది అలా కూడా చేయవచ్చు ఈ మధ్యన కొందరు కొత్త వింత పాత రోతానే సామెత అనుసరించో లేక వాట్ ఎవర్ ఇట్ ఈస్ సాయి అని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అవి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామా రామ తీసేసి సాయి పెట్టారు అలా కూడా అనవచ్చు ఈ రకంగా పురాణ ప్రక్రియలో ఈ విధంగా నామాన్ని ఉచ్చరించడం ద్వారా కర్మకు సాద్గుణ్యాన్ని కలిగించటం అనేది మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఇక్కడ కొంచెం వైదిక ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఇంకా పురాణంలో పడలేదు గీత కదా ఉపనిషత్తులు గీత ఒక స్థాయిలో ఉంటాయి ఇక్కడ ఏమన్నా అంటే ఓం తత్ సత్ అని మూడు నామములను చెప్పారు మీరు దీన్ని బాగా తెలుసుకోవాల్సింది ఓం తత్సత్ అని లేచక్క కూర్చుంటాడు ఓం తత్సతని కడువాల్సిన లేచక్క వడ్జీగా అయిపోయింది అనమాట అక్కడికి అంటే చేసిన కర్మ అయిపోయింది దానికి సాద్భుగ్యం కూడా పూర్తి అయిపోయింది గీచిడిపోవచ్చు బానే ఉంది కరెక్టే ఆ పాత్ర బాగానే ఉంది కరఫలు ఓం తత్ సత్ ఆ మూడు ఈశ్వరుల యొక్క నామములు అనే విషయం మీరు గమనిస్తే మీకు ఏదైనా కొంచెం కొంచెమైనా ఉపసదంతైనా ఆశ్చర్యం కలిగిందా లేదా ఎందుకంటే జనాలకి ఆశ్చర్యపడే లక్షణం కూడా లేకుండా అయిపోయింది అండి పెద్ద సంస్థ ఆశ్చర్యం కలిగితే మీకు అంటే మీకు అర్థం ఆ సెన్సిటివిటీ మీకు వచ్చిందన్నమాట మీకు ఎప్పుడైనా గులాబీ పువ్వును చూస్తే ఆశ్చర్యం కలిగిందా ఎప్పుడు కలగలేదా అంటే వెయ్యి రూపాయలు నోటు చూసినప్పుడే ఆశ్చర్యం తప్ప గులాబీ పువ్వును చూసినప్పుడు ఎప్పుడు కలగలేదా నాకు గులాబీ పువ్వును చూసినప్పుడల్లా ఆశ్చర్యం ఆశ్చర్యం దాంట్లో పత్రములు ఉంటాయి రేఖలు ఉంటాయి ఈ రేఖలన్న లెక్క పెట్టాడు ఒక ఆయన ఒక ఆయన రేఖలను లెక్క పెట్టాడు ఎక్కబెడితే ఎప్పుడు కూడా ఈ రేఖలు ఒకే సంఖ్యలో ఉంటున్నాయి ఉంటే పదమూడు ఉంటాయి లేకపోతే పదిహేడు ఉంటాయి లేకపోతే ఇరవై ఏడు ఉంటాయి అలా ఉన్నాయి సంఖ్య రేఖలు ఆ నెంబర్స్కి ఆ నెంబర్స్ ఈ రేఖలు ఇలా ఆ నెంబర్స్కి రెండు పేర్లు ఉన్నాయి మ్యాథమెటిక్స్ లో సీరియస్ నెంబర్స్ లో ఆ నెంబర్స్కి రెండు పేర్లు ఉన్నాయి రెండు పేర్లు గుర్తులే ఒక పేరు హిమ హిమ హేమచంద్ర నెంబర్స్ అవి కాదు ఒక పేరు హేమచంద్ర మెంబర్స్ హేమచంద్ర అనే ఆయన హేమచంద్రుడు సంస్కృతంలో మ్యాథమెటిక్స్ మీద ఒక రైటర్ రాసి దాంట్లో ఈ నెంబర్స్ని ప్రస్తావించాడు ఈ పద్మం యొక్క పత్రములు గులాబీ పువ్వు రేఖలు మరిచి పువ్వు రేఖలు చామంతి రేఖలు మీరు కూర్చొని లెక్క పెట్టినట్లయితే ఈ నెంబర్స్ ఉంటాయి అని ఆ నెంబర్స్ ఆ రేఖలు ఆ సంఖ్య కృష్ణ ఆశ్చర్యమేస్తుంది వాటికి హేమచంద్ర నెంబర్స్ అని పేరు సీరియస్ నెంబర్స్ లో ఉందామాట హేమచంద్ర నెంబర్స్ ఒక ఇటాలియన్ మ్యాథమెటీషియన్ అతని పేరు ఏదో ఉంది ఫ్యాడీషియో ఏదో ఉంది నాకు పేరు గు లేదు అతను కూడా ఈ నెంబర్స్ కనుగొన్నాడు సో ఈ రేఖలు ఇన్ని ఉంటాయి ఇలా ఇన్నైనా ఉంటాయి ఇదైనా ఉంటాయి ఇల్లైనా ఉంటాయి వాటికి ఆ నెంబర్స్ ఆ నెంబర్ అతని పేరు మీద కూడా ఆ నెంబర్స్ లో నోను చూడండి ప్రకృతిలో మ్యాథమెటిక్స్ ఎలా చూపుచుకుపోయి ఉండదు ఎంత ఆశ్చర్యకరమో చూడండి సో ఈ విధంగా గులాబీ పువ్వును చూస్తే నాకు ఆశ్చర్యం నాకు హేమచంద్రుడు గుర్తుకొస్తాడు అప్పు ఈ రేఖలు అంత ఆ అనుగుణంగా ఉన్నాయి అసలు చూడ్డానికి గొప్పగా ఉందో ఆ రేఖలలో ఆ రంగు పదార్థం డై అంటారు ఇంగ్లీష్లో అది ఎలా ఆ మొక్క రేఖను తయారు చేసుకుంటుంది ఆ రేఖలో డై అంటే రంగు రంగు న్యాచురల్ డైని ఒక దాన్ని సెంట్రైజ్ చేస్తుంది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఎంత పని అదే పని మీరు ల్యాబరేటరీలో చేయాలంటే చాలా కష్టమవుతుంది సో ఆ గులాబీని చూస్తే ఒక ఆశ్చర్యం చంద్రుని చూస్తే ఆశ్చర్యం నక్షత్రాలని చూస్తే ఆశ్చర్యం అలాగే సాహిత్యంలో ఏదైనా విషయాన్ని తెలుసుకుంటే మనస్సుకి ఒక మండ కలుగుతుంది అటువంటి మండ కలిగే లక్షణం ఉంటే దాని సెన్సిటివిటీ అంటే అటువంటి శీలము అలా ఆశ్చర్యపడగలిగే ఒక ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ ఉండడం అది భక్తి యొక్క లక్షణం అదే భక్తి అంటే మనవాళ్ళు వేయడం అనుకుంటారు గట్టిగా అరిచి గంతులు వేయడం భక్తి అనుకుంటారు అరవడమో భక్తి కాదు జంతులు వేయడమో భక్తి కాదు భక్తి అంటే దట్ కైండ్ ఆఫ్ హృదయం యొక్క ఆర్ద్రత హృదయము నందు ఆ స్పందన ఆ స్నేహభావము ప్రేమభావము తర్వాత ఆ వండ ఆశ్చర్యపడే స్వభావము అది ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే మనకి పురాణ సాహిత్యంలో ఎక్కడైనా దేవుడి పేరు అంటే ఈ మూడు పేర్లు చెప్పిన సందర్భం మీకు కనపడమే కనపడదు లోకంలో అందరూ కూడా నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమని చెప్తారంటే నామాన్ని మీరు ఉచ్ఛరించేస్తే మీకు సమస్త పాపాలు తొలగిపోతాయని చెప్తారు దీన్ని ఏమంటారంటే ఎప్పచ్మెంట్ అంటారు ఇది రిలీజియస్ సైకాలజీ ఒకటి ఉన్నది అంటే హౌ రెలిజియన్స్ ఆపరేట్ అనేది సైకాలజిస్టులు పరిశీలిస్తారు సో ఈ రిలీజియస్ లీడర్స్ పొలిటికల్ లీడర్సు రిలీజియస్ లీడర్స్ రెండు రకాలు ఉంటారు వీళ్ళు ప్రజల యొక్క జీవితాలని వాళ్ళు నిర్దేశించే ప్రయత్నం చేస్తూ ఉంటారు పొలిటికల్ లీడర్స్ రిలిజియస్ లీడర్సు సైంటిస్టులు అలాంటి ప్రయత్నం ఏం సైంటిస్ట్ ఎక్కడో మూల సైన్స్ చూసుకుంటూ చదువుకుంటూ కొత్త విషయాన్ని కనుగొని వాటిని పబ్లిష్ చేసుకుంటూ అలా ఉంటాడు కార్నర్లో కూడా ఉంటాడు సైంటిస్ట్ పండితుడు అలాగే ఉంటాడు వాళ్ళు సమాజంలోకి వచ్చి జనులను కూడగట్టి వాళ్ళ జీవితంలో ఉద్దేశించి శాస్త్రీయ ప్రయత్నం వాళ్ళు చేయరు మహాత్ముల నాయకులు చేయరు రెలిజియస్ లీడర్సే చేస్తారు పొలిటికల్ లీడర్స్ చేస్తారు ఈ రెలిజియస్ లీడర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళిద్దరూ కూడా పీస్ మెన్స్ని ప్రాక్టీస్ చేస్తారు పొలిటికల్ లీడర్ ఏమంటాడంటే నేను కనుక నెగ్గినట్లయితే మీకు ఈ పద్మనాభనగర్లో ఉన్న వాళ్ళందరికీ వాటర్ ఫ్రీగా ఇచ్చేస్తాను ఎక్కడి నుంచి అతనికి ఏమైనా తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి ఏమైనా ఉంటే అది అది ఖర్చు పెట్టిస్తాడా మనకు ఫ్రీగా వాటరు ఎక్కడి నుంచి మనకేమే మనకేమైనా రుణపడి ఉన్నాడా సౌఖికంది ఇంకొకరు వచ్చి నేను నెగినట్లయితే మీకు రిజర్వేషన్స్ ఇచ్చేస్తాను వాళ్ళ సంతో సుమ్మా చేయడానికి వీళ్ళు జనులు కూడా అరే వీడు మనకు టీవీలు ఇస్తానస్తున్నాడు కాపులు ఇస్తాను ల్యాప్టాప్లు ఇస్తాను వస్తున్నాడు అని వాడికి వేస్తారు ఓట్లు వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని అడుగుతారా ఎట్లా ఏమన్నా మీరు మీ సొంత డబ్బులు మీరు కూడబెట్టుకున్న డబ్బులు ఖర్చు పెట్టి మాకు ఎవరైనా అడగదు నిజమే రుక్కుంటారు బయట అలాగే రిలీజియస్ లీడర్ వచ్చి ఒక శ్లోకం చెప్తాను ఈ శ్లోకాన్ని మూడుసార్లు చదివిస్తే మీ క్రితం తరం వాళ్ళు పది మంది తర్వాత తరం వాళ్ళు మంది మీతో సహా ఇరవై ఒక్క వాళ్ళకి మోక్షం వస్తుందని దీన్ని ఎప్పస్మెంట్ అంటారు నీకు అర్థం తెలియక్కర్లేదు భావన అక్కర్లేదు ప్రేమక్కర్లేదు భక్తి అక్కర్లేదు ఆఖరికి నువ్వు నిద్రపోతూ కలలో ఓం అన్న రామా అన్న కాలు జారిపడినప్పుడు అయ్యో రామా అన్న నీకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్తారు దీన్ని ఎక్పీస్మెంట్ అంటారు ఈ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు ఎప్పస్మెంట్ ప్రాక్టీస్ చేసి చేసి ఒక సమాజంలో ఒక తప్పుడు వాల్యూ సిస్టమ్ని పెట్టి పెట్టిపోతారు వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం అలా అలా చేస్తారు రెలిజియస్ లీడర్స్ ఆఫ్ నో బెట్ అండ్ వాళ్ళు కూడా సమాజంలో వికాసం మనకు దారి తీయటం కదా సమాజంలో రాంగ్ వాల్యూ సిస్టమ్స్ అని ఎపీస్మెంట్ పాలసీ ద్వారా వాళ్ళు చెప్తూ కాబట్టి కేవలము రామా అనేసి వస్తే మేము వైకుంఠంగా ఇంకా ఎన్ని పాపాలు చేసిన ద్రోణహత్య పాపం పోతుందంటాడు ద్రోణహత్య అనే మాట మీకు వచ్చింది ద్రోణ హత్య అంటే చిన్నపి చిన్న శిశువుని చంపిన పాపం పోతుంది ఎలా పోతుంది అంటే శ్రీరామ రామరామ అనేసి వస్తే చిన్న శిశువుని చంపిన పాపం పోతుంది ఎలా ఉన్నా మాట వినడానికి ఎలా ఉంది బ్రహ్మహత్య పాత్రం పోతుందంట గోహత్య పాత్రం పోతుందంట అసలు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నట్టు అసలు ఈ పాపకాల ప్రసస్తి ఎందుకు వచ్చింది అసలు చాలా విదూరంగా లేదు సో ఇదంతా కూడా ఎక్టీస్మెంట్లోకి వస్తుంది అలా తీసుకోకూడదు నామమును ప్రేమగా అనగా భక్తితో తెలిసి మీరు ఉచ్చరిస్తే ఆ భావన మీ హృదయంలో నిర్మాణం అయితే అది మీకు వికాసాన్ని కలిగించి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది పైకి తీసుకొస్తుంది అది దరిస్తాయి కర్మయ్య కర్మను శ్రద్ధగా చేసి దానము కానీ కర్మ పూర్తయిన తర్వాత ఓం తత్సత్ అని మీరు ప్రేమగా కనుక ఉచ్చరించినట్లయితే తెలిసి ఆ కర్మలో ఏదైనా వైగుణ్యం ఉన్నట్లయితే అది తొలగిపోతుంది అనే ఉపదేశం ఓకే అదే అడుగుతున్నారు ఆయన బ్రహ్మాంటే పరమాత్మ అని అర్థం ఆ పరమాత్మకి మూడు పేర్లు ఉన్నాయి వాస్తవానికి పరమాత్మ అనామకుడు అనామకుడు అంటే పేరు ఆయన ఏ పేరు ఆయనను విశ్లేషించలేదు ఎందుకంటే దీంట్లో కొంత కొంత ఫిలాసఫీ ఉంది మీరు వినడానికి సిద్ధంగా ఉండాలేమో అని నేను అనుకుంటున్నాను లేకపోతే సాయంకాలం ఏదో మాట వరుసకొస్తే ఇలా పట్టు పీడ పీడిస్తున్నాడమ మన థింకింగ్ని మనం ఆలోచించే సరళి దాన్ని కొంచెం పరిశీలించుకోవాలి మనం ఎలా ఆలోచిస్తామంటే ఎప్పుడూ కూడా పదములు ప్రతీకలు words and symbols, kuni, tote సింబల్స్ వాటిని పెట్టుకుని వాటితోటే ఆలోచిస్తాం మీరు ఏదైనా ఒక ఆలోచన చేశారంటే ఆలోచన oka పదముతోటి లేక ఒక prateeka ఒక ప్రతీక సింబల్ అంటే ప్రతీకతోటి ముడిబడి ఉంటుంది మీరు పదము ప్రతీక ఈ రెండింటినీ ప్రక్కన పెట్టి మీరు ఆలోచించగలుగుతారా అటువంటి థింకింగ్లోకి మీరు ఎదగాల్సి ఉంటుంది హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇన్ విచ్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ మైండ్ యొక్క మూమెంటులో వర్డ్ అండ్ సింబల్ ఉండదు ఒక వర్డ్ ఒక సింబల్ ఉండదు అలాంటి మూమెంట్ మీరు మైండ్కి తీసుకురాగలుగుతారా ఇప్పుడు రామా అన్నారు అనుకోండి లేకపోతే కృష్ణ అన్నారు లేకపోతే సాయి అని అంటారు లేకపోతే విష్ణు అని అంటారు లేకపోతే దత్త కొంతకొని దత్త దత్త దత్త దత్త అంటూ ఒక ఆయన కర్ర పట్టుకుని నడుస్తూ కర్ర నేల మీద పెట్టినప్పుడల్లా దత్త అంటూ ఉంటుంది ఆయన అయింది సో ఈ విధంగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఈ విధంగా నామాన్ని ఉచ్చరించి దానికి తగ్గట్టుగా మైండ్ యొక్క మూమెంట్ అవుతుంది మీ మూమెంట్ ఎంతసేపటికి ఎలా ఉంటుంది ఏదో ఒక పదానికి ముడిపెట్టి ఉంటుంది ఆ పదంతో ముడిపెట్టే మీరు థింక్ చేస్తారు లేదా ఒక సింబల్తో ముడిపెట్టి థింక్ చేస్తారు విష్ణు అనే పదంతో ముడిపెట్టి థింక్ చేస్తారు లేకపోతే అక్కడ చతుర్భుజము శంఖ చక్ర కదా ఇచ్చాది అటువంటి సింబాలిజంతో ముడిపెట్టి థింక్ చేస్తారు ఈ వర్డ్ ది సింబల్ వీటికి అతీతమైనటువంటి థింకింగ్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ థింకింగ్ అంటే మూమెంట్ ఆఫ్ ది మైండ్ అది ఎప్పుడైనా అభ్యాసం చేస్తే బాగుంటుంది ఉదాహరణకి మీరు రామా అన్నారు అనుకోండి రామ అనేప్పటికీ ఆ పదము వెంటనే మైండ్లో ఆల్రెడీ కండిషనింగ్ అయి ఉన్న మైండ్ కనుక రామా అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉన్న సమాచారం కనుక తెలిసి ఉన్న సమాచారం అంటే మైండ్లో ఫిక్స్డ్ అయి ఉన్న సమాచారం కనుక ఆ సమాచారానికి పోయిన సైడ్ అయ్యి రామా అనగానే అక్కడి నుంచి ఆల్రెడీ ఉన్న థింకింగ్లోంచి ఆల్రెడీ ఉన్న కంటెంట్లో నుండి ఒక థాట్ పుడుతుంది నేను రామా అంటాను అనగానే మీకు ఒక థాట్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఆల్రెడీ ఉన్న కంటెంట్ మైండ్స్ కంటెంట్ ఏది కలదో దాని నుంచి వస్తుంది ఆ థాట్ అవునండి రామా సాయి అన్నాను అనుకోండి యూఆర్ ఆల్రెడీ కన్ఫ్యూషన్ అక్కడి నుంచి దానికి తగ్గట్టుగా మీరు థాట్ థాట్ పుడుతుంది సాయి ఆయనదే స్టెడ్రీలో ఉంటారు ఇది అది అలాగే చాట్ వస్తుంది కృష్ణ అంటే కృష్ణుడు గోపికలు ఇలాగంటే ఎందులో ఇప్పుడు తిరుక్పోవడం కూడా కదా కాబట్టి దానికి వీళ్ళు గోపికలు వెళ్ళి కృష్ణనే నిద్రలేకూ ఉంటారు ఇది వస్తుంది మీకు చాట ఆ కండిషన్ వస్తుంది దత్త అంటే ఓహో దత్త అయినా ఈయన ఆ సంప్రదాయం వాడనమాట అని అలాగే మీకు చాటు కాబట్టి మీ మైండ్ లో ఆల్రెడీ కండిషన్డ్ చాలా మెటీరియల్ ఉంటుంది ఫిక్స్డ్ అయి ఉంటుంది చాలా మెటీరియల్ ఏ పదాన్ని ఉచ్చరించినా అక్కడి నుంచి కాటు పడుతుంది నేను పదాన్ని ఉచ్చరిస్తా అప్పుడు మీ మైండ్ యొక్క మూమెంటు మెమొరీ నుండి వచ్చినదా లేక ఆ కండిషనింగ్ నుంచి వచ్చినదా లేక మనస్సు తన కండిషనింగ్ని తానే దాటి వెళ్ళి ఆ విధంగా ఆ పదముతోటి మనస్సు మూవ్ అయిందా అసలు ప్రశ్నార్థమైందో ఇప్పుడు రామా అన్నాను మైండ్ మూవ్ అయింది కదా ఆ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మెమొరీ నుండి వచ్చింది అవునండి కృష్ణ అన్నాను ఈ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మెమొరీ నుండి వచ్చింది ఓ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మూమెంటు మెమొరీని దాటి మెమొరీని దాటి మైండ్ మూవ్ అయ్యింది మైండ్ హ్యాస్ మూవ్ బికాస్ మీకు వినబడింది కదా యూ హండ్రస్టు అది యూ హార్గనైజ్ సౌండ్ని మీకు తెలుసుకున్నారు అది మైండ్ యొక్క మూమెంట్ వచ్చింది కానీ ఆ మూమెంట్ ఎలా వచ్చింది మీకున్న కండిషనింగ్స్ని మీకున్న మెమొరీని దాటి మైండ్ మూవ్ అయ్యింది అంటే అర్థం ఏంటి మైండ్ యొక్క మూమెంట్ని గ్రూ కండిషనింగ్లో మెమొరీ గ్రూప్స్ ఉంటాయి గాడి ఆ గాడిలో కదిలీ విధంగా చేసేటువంటి పదజాలను కొంత ఉంటుంది విచ్ హెల్ప్ ద మైండ్ రైజ్ ఇట్స్ ఓన్ కండి ఇట్స్ ఓన్ మెమొరీ ఇట్స్ ఓన్ సిక్స్ అంటే తన సామాగ్రికి అతీతంగా తానే ీచ్ అవుట్ అయ్యేటువంటి విధంగా పదాలు ఉంటాయి ఎందుకో చూసిన ఆ పదాలు ఓ తత్ తత్ తత్ అంటే అది సంస్కృతంలో తత్ అనమాట తెలుగులో అది అది అంటే మీ కండిషన్లన్నిటికే అతీతమైనటువంటి మూమెంట్ ఉన్నది ఉన్నది ఉన్నది అదే అసలు కాదు ఉన్నది అదే అది తప్ప వినాలేది మనవి కావు వినబడేవి కానీ ఉన్నవి ఏవి కావు ఎగత్తు ఉన్నది కాదు ఎగత్తు భాషించేది మాత్రమే ఉన్నది పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మను సస్ అనే పదంతో నిర్దేశిస్తే మీ మైండ్లో ఆల్రెడీ Our religious leaders on the roof, fix the case, put in that one to 20, memory, condition, right. thought process. That is the end of the mind. It moves. Something very clear to me. When I was born, I was born in my life. I was born in my life. I was born in my life and I was born in my life. అలవాట్లో బాగా నలిగి ఉన్న నామములు ఏవైతే ఉన్నాయో అలాంటి నామములు కావు జనుల నోళ్లలో జనుల మస్తిష్కాలలో నలిగి ఉన్న నామములు కావు అతీతమైనటువంటి నామములు ఎటువంటి నామములు అంటే ఒకనొక గ్రూ లైక్ థింకింగ్ని మెమొరీ బేస్డ్ థింకింగ్ని ఇన్స్పైర్ చేసేటువంటి నామములు కావు ఆ మెమరీ ఆ కంటెంట్ ఆఫ్ ది మైండ్కి అతీతంగా మిమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి నామములు సత్వ జ కండిషన్ ఏదైతే ఉంటుందో ఈ కండిషనింగ్ అంటే మరో పేరు ఉంది నాలెడ్జ్ ఇలా నాలెడ్జ్ పెట్టారు నాలెడ్జ్ తింటారు కండిషన్ పాండిత్యము పాండిత్యం ఉంటే ఏంటో తెలుసినండి పాండిత్యవంటే మీరు అసలు అర్థం ఏమిటో తెలుసునండి నేను చెప్తా మీరు ఆలోచించండి పాండిత్యవంటే చెరువులో నిలవ ఉన్న నీరు అని అర్థం అవునండి సత్యము నిలవ ఉన్న నీరు అంటే కాదు సత్యము ప్రవహించే నది వంటి నిలవ ఉన్న నీరు వంటిది కాదు మీరు చప్పట్లు తా తప్పట్లు తాళాలు పుట్ట జయ రామ్ జయ రామ్ జై జయ ఓం సాయి జై సాయి జై జై సాయి అని ఉంటే అల్లరి చేసేసి వయకు పెట్టి అల్లరి అదంతా నిలవ ఉన్న నీరు తప్ప కాదు ఆ నిలవ ఉన్న నీరు పక్కన పెట్టే పరే వాయి Can you rise above your own consciousness? Uh, Our memory, we are not found that knowledge is nothing but memory, which is nothing but conditioning. Can you rise above that? Because, we are not aware of the Brahmārātana. Vaakunatu manaskunatu andedhikādhu Yato vachonimastante, aprāpyamama sāsahā అంటే ఏ వాక్కులు ఒక మానసికమైన ఫిక్సేషన్ పూర్వాగ్రహములను సంస్కారములను ఉద్బుద్ధం చేస్తాయో ఆ వాక్కులకు పరమాత్మ దొరకదు ఆ సంకల్పములకు పరమాత్మ చిక్కడు ఆ చిన్నప్పుడు సినిమా వచ్చింది చిక్కడు దొరకడు అన్న సినిమా ఈ పరమాత్మను వాక్కులకు చిక్కడు సంకల్పములకు దొరక చిక్కడు దొరకడు ఈ చిక్కడు దొరను అన్నది ఆ ఎక్స్ప్రెషను ఈ సినిమా వాళ్ళు వేదాంతం నుంచే పడుతుంటారు ఏ సీతారామాజుని సంవాదం నుంచో ఎక్కడి నుంచో అవడో పండితుడు పెట్టుంటారు చిక్కడు కాబట్టి బ్రహ్మ పదార్థము అది బ్రహ్మ పదార్థమే కాదు బ్రహ్మ సత్యం అది బ్రహ్మ అనే సత్యము అది చిక్కదు దొరకదు దాన్ని మరి పదములకు ప్రతీకలకు సంకల్పములకు చిక్కని దొరకని ఆ పరమాత్మతత్వాన్ని ఎలా నిర్దేశించాలి దాన్ని పాయింట్అవుట్ చేయడం ఎవర అంచేతనే ఇక్కడ దానికి పేరు అన్నండి అంటే నిర్దేశము దానికి పేరు అంటూ లేదు బుడ్డు పేరు పెట్టే ప్రయత్నం చేయకు దాన్ని నిర్దేశిస్తే సరఫరు చంద్రుణ్ణి చూపిస్తే చాలు వేలు పెట్టి చూపించడం అంటే వేలు పెట్టి రు మీరు వీడు పైకి చూసే అవకాశం వాడికి కల్పించరు చంద్రుణ్ణి గురించి మీరు ఎప్పుడు పైకి చూడరు చంద్రుణ్ణి చూసి దండం పెట్టి ఆస్వాదించటం మీరు ఎరగరు కేవలం పుస్తకంగా చూస్తూ చంద్రుడు చంద్రుడు చంద్రుడు చంద్రుడు ఊరికే అల్లం చేస్తే పుష్టి పడితే ఏమైంది పుసి నక్షత్రానాం అధిపతి అన్నారు నక్షత్రములకు ప్రభుత్వ సరే చంద్రుడు అని పేరు పెట్టారు మంచిది కనుక ఓం తత్ సత్ ఎప్పుడైతే వైదిక సంస్కారములు వెను వెనుకబట్టి పురాణ సంస్కారములు ప్రబలినప్పుడు ఈ ఓం తత్స వెనకబట్టింది ఇప్పుడు ఓం తత్సత అన్నది కేవలం వైదికులు మాత్రమే అంటూ ఉంటారు మేము వేద రోజుల్లో ఆ పన్నం అయిపోయిన వెంటనే హరిహి ఓం తత్సత్ అని వాళ్ళం తర్వాత తెలిసింది నాకు ఎందుకన్నాను అంటే ఆ వండించిన దాంట్లో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే ఆ సాద్గుణ్యకరణం కోసం ఓం తత్సత్ అని వాళ్ళం ముందు హరిహి అనేవాళ్ళం హరిహి అన్నది ఎందుకంటే ఓం అని ముందు హరిహి అంటారు హరి ఓం మనో హరిహి ఓం మనో ఓపుకుంటే హరిహి ఓం మనం ఓపిక లేకపోతే హరి ఓం హరి ఓం అని అంతా ప్రసిద్ధంగా ఉన్నది హరి అంటే హరతి పాపా అని ఇది హరి మనస్సులో ఉండే కాలుష్యాన్ని తోసిపు తోసిపుచ్చేవాడు కడిగేసేవాడు హరి కాబట్టి ముందు హరి అని ఉచ్చరించడం వెంటనే మనస్సు శుద్ధమవుతుంది ఆ శుద్ధమైన మనస్సుతో ఓంని ఉచ్చరించినట్లయితే ఆ పరమాత్మ యొక్క నిర్దేశము కలుగుతుంది ఆ ఉచ్చరించడం ద్వారా అంటే మీకు భావముతో ఉచ్చరించినట్లయితే మీ మనస్సు తనలో నిలవ ఉన్న సమాచారమును దాటి వెళ్ళి ఆ నెలలో ఉన్న సమాచారము నాకు అందని చిక్కని దొరకని తత్వము వైపుకు మీ మనస్సు ప్రసరిస్తుంది అంటే ఆ తత్వం దొరుకుతుంది దొరుకుతుంది ఎందుకంటే ఆ తత్వము మీ ఎందే గలదు మీ స్వరూపమే అవి ఉన్నది దానికి మనస్సులో పోగుపడి ఉన్న ఈ సామగ్రియే దానికి అడ్డు ఇది వీడు వీడు స్టోర్ హౌస్లో దావుకున్నాడు వాడు ఆ స్టోర్ హౌస్ నుండా గుండికలు తర్వాత ఫెనములు తర్వాత బస్తాలు కూరగాయలు గుట్టలు ఇవన్నీ అలాగే చల్లా చెదరగా పడు ఉన్నా స్టోర్ హౌస్లో అక్కడ దావుకున్నాడు వీడు వాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి ఈ సావంత్రీని కొంత పక్కన పెట్టే కానీ వాడు బయటపడ్డాడు పరమాత్మ మన హృదయంలో మీరు మనస్సులో పోగు చేసి పెట్టిన సంస్కారములక రాగి ఉన్నాడు అని ఈ సంస్కారములన్నింటినీ అధిగమిస్తే మీరు దొరుకుతాడు అధిగమించే ఉపాయమే ఓం తత్ స ఓకే ఇది చాలా మంచి శ్లోకం అందుకోసం నేను కొంచెం సమయం తీసుకుని మీకు నేను వ్యాఖ్యానం చేసిన ఓం తత్సద్ది నిర్దేశము అంటే వేలు పెట్టి చూపించుట నిర్దేశము అంటే సో ఎవరికి నిర్దేశము బ్రహ్మ పరమాత్మకు నిర్దేశం బ్రహ్మ అంటే అర్థమేటో తెలుసునండి అన్నిటికంటే పెద్దది అని అర్థం అన్నిటికంటే పెద్దది సో అన్నిటి ఎప్పుడు పృథివి కంటే పెద్దది ఆపహ అప్పుల కంటే పెద్దది అగ్ని అగ్ని తేజ తేజస్సు కంటే పెద్దది వాయు వాయువు కంటే పెద్దది ఆకాశ ఆకాశము కంటే పెద్దది బ్రహ్మ అన్నిటికంటే పెద్దది అన్నిటికంటే పెద్దది అంటే అర్థమంటే తెలుసునండి దేశము యొక్క పరిచ్ఛేదము బ్రహ్మ ఎందు లేదు దేశ పరిచ్ఛేదము అంటే లిమిటేషన్ లేదు అంటే అర్థమంటే తెలుసిన ఒక విశిష్టమైన రూపము కాదు అని బ్రహ్మ ఫలానా రూపము అని మీరు అనేస్తే ఆ బ్రహ్మ పరిచ్ఛిన్నమైపోతుంది మిగతా రూపములు అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది బ్రహ్మ లిమిటేషన్ వచ్చేస్తుంది లిమిట్ అయిపోతుంది బ్రహ్మ ఆ బ్రహ్మ మూల కూర్చున్నట్టుగా తయారవుతుంది మిగతావన్నీ ఆక్రమిస్తే ఆ మూల కూర్చువుతుంది ఒక రూపానికి కట్టుబడి ఉన్న బ్రహ్మ క్రమంగా ఆ రూపము శిథిలమవుతుంది కాలం యొక్క ప్రభావం చేత రూపము శిథిలమవుతుంది